విధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండి మహిమ స్వర్య దేవ కృపమైన నీకు వందలుసయ్యా గొప్ప దేవ నీకే వందాలు అర్పించుకున్న పాఠాలైంతో ప్రభావ న వాక్యంధ్ర ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావ మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రించండి గొప్ప దేవ మీరు మాకు సహకారీ అయ్యి ప్రభావ మీ వాక్శక్తి మాకు అనుగురించి మీరు మాతో మాట్లాడండి మా తలంపులు ఆలోచన సమస్తం కొట్టివేసినైనా మీకు తలంపులకు మీరు చోటిస్తున్న మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారంలో లోబడుతున్న మేము గొప్ప దీవం మీ ఆత్మతోము నింపి నడిపించమని మీరే మాట్లాడమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామను ప్రార్థిస్తుంది రాశిని పత్రిక పదో అధ్యాయం నుంచి ఒక వాక్యం మనం ధ్యానిస్తున్నాము ప్రభునందు మనక మనకు ఆసక్తి ప్రభునందు మన ఆసక్తిని మనం రెట్టింపు చేసుకోవాలి మనం ప్రతి దశలో మనం దేని ఇష్యూలో కూడా మనం భయపడొద్దు దేనిషలో మనం చింతించొద్దు ఎందుకంటే ప్రతి దశలో ఆయన మనతో పాటు ఉన్నాడు మనకు సహకార ఉన్నాడు మన ప్రార్థనలు వింటున్నాడు మనకు సహకార ఉంది ప్రతి దశలో ఆయన మన అనుదినం తన వాకించేట మనం బలపరుస్తూనే ఉన్నాడు ఎంత నిరుత్సాహం వచ్చినా ఈ లోకపు శ్రమలు ఎన్ని వచ్చినా కానీ మనం దేని కూడా ఆదరొద్దు భయపడొద్దు ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు ఈ లోకపు విధానాల్లో మనుషులు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చరు కానీ ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు కాబట్టి అది మనకు తెలిస విషయం కానీ ప్రతి శ్రమలలో ప్రభు మన సహకరి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ఆయన రక్తం మనల్ని కొనుక్కున్నాడు మనం ఆయన సొత్తు మన సొత్తు మనం కానే కాదు ఎందుకంటే మనం ఆయన స్వాస్థం ఆయన విలువ విలువ పెట్టి ఆయన కొనుక్కోండు మనల్ని ఆయన రక్తం మనల్ని కొనుక్కున్న ఆయన కాబట్టి మన జీవితాల గురించి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన భవిష్యత్తు మన జీవితము ఆయన చేతిలో ఉంది అందుకే పౌరు భక్తులు అంటాడు మీ జీవము ఆయన ఎద్ద దాచబడిందని కాబట్టి మన ప్రాణము మన ఆత్మ మన శరీరం సమస్తం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నాం కాబట్టి ప్రభు మనకు సహకారి మనం నడిపిస్తుంది కాబట్టి ప్రతి దశలో మనము విశ్వాసంగా మనము ఎక్కడ కూడా ఆధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే దుష్టుడు అనేక విధాలు కూడా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి మనకు తెలుసు ఆవిడు ఎట్లా ఏ రీతిగా కుయ్యగా వాడు మోసగిస్తారు మనుషుల్ని కానీ ఎన్ని శ్రమలు కానీ వచ్చినా కానీ మనం విశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే మన శక్తికి మించిన ప్రయాణం ఉంది దానికోసం మనం తరువిధ పొందాల ఆ ప్రయాణం కోసం మనం ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి ఆయన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు చూడండి ఫిబ్రి పత్రిక పదహద్దెని ఇరవై మూడవ వచ్చినంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము అలా లుయ్యా చూడండి ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ఆయనకు మనకు ప్రామిస్ చేసిన ఆయన ఈయన విడవను ఎడబైనడు చూడండి ప్రతి శ్రమలో కూడా ఆయన మనకు తోడున్నాడు ఒక దశలో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఒక దశలో మనం ఆయన ఎందుకు విడిచిపెట్టారు అనుకుంటాం కానీ ఆయన విడిచిపెడితే ఆయన కృప మన నుంచి తొలగిపోతే మనం జీవించడం మనకి లేనట్టే కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆయన మనకు సహకార్యండి మనకు బలపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన మాట తప్పటానికి నరుడు కాదన ఆయన సర్వశక్తి గల దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన నిరీక్షణ కాబట్టి ప్రతి శ్రమలో మనకి ఒక దశలో మనకి ఏమి వస్తుందంటే అవిశ్వాసం వస్తూ ఉంటది భయం వస్తూ ఉంటుంది ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి చూడండి ప్రతి శ్రమలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఈ శ్రమలో మనము కదిలింపబడటానికి వీలేదు ఎందుకంటే ఇవన్నీ మన తప్పవు ఎందుకంటే మనం ప్రభు ముందే చెప్పింది కదా ఈ లోకంలో మీకు శ్రమ కలుగునన్నాడు అది ఎట్లా కలుగుతుందో చెప్పలేదు అనేక రకాలుగా అవి కలగొచ్చు శ్రమలు ఈ లోకంలో కానీ అది ఏ రీతిగానే రావచ్చు కానీ పతిది మనం ఎదుర్కోవాలా ఎందుకంటే మనకు దేవుడు అధికారం ఇచ్చిండు ఈ ఈ సృష్టి మీద మన దేవుడు మనకు అధికారం ఇచ్చిండు సమస్త మీద ఆయన మనకు అధికారం ఇచ్చిండు కాబట్టి ఆ అధికారము ఆయన మైమొకరకు మనం వాడాలా చూడండి యుద్ధానికి పోయినప్పుడు ఏం జరుగుతుంది ఒక దశలో మనకు కూడా గాయాలు అవుతుంటాయి మనకి శ్రమ కానీ విజయ మటుకు మందే ఎందుకంటే అంటే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నమ్మదగిన గొప్ప దేవుడన్నీ మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే శ్రమంలో ఎక్కువ కూడా ఆయన మనం విడిచిపెట్టడు ఒకవేళ ఒక దశలో మనం విడిచిపెడతాం ఆయన్ని కానీ ఆయన ఎప్పుడు కూడా మనకు విడిచిపెట్టడు ఆయన ప్రామిస్ చేసింది మనకి చిన్నమంద భయపడకూడదు ఏను రాజు మీకు అనుగ్రహించబడింది అన్నాడు కాబట్టి ఇంతకాల ఇంత కాలం వరకు మనం సజీలుగా ఉన్నామంటే అది కేవలం అనే కృపనే ఎందుకంటే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇంత కాలం వరకు మనం సజీలుగా ఉన్నాం మనం కాబట్టి మన నిరీక్షణ విషయమై మన నిరీక్షణ మన ప్రవ్వే ఏసు ప్రవే మన నిరీక్షణ ఆ నిరీక్షణ ఆయన దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం ఈ లోకంలో ఆయన తిరిగి వస్తుండడం మళ్ళీ ఈ కాబట్టి మనకు దేవుడు ఒక పనిచ్చింది ఈ లోకంలో దాని మీద మనం దృష్టి పెట్టాలా అనే విషయం చెప్తుంది నీ నీ మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది మనం ఏం ఆయన శైలిలో నిశ్చలంగా పట్టుకోవాలా చూడండి అది విడిచిపెట్టొద్దు ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం విడిచిపెట్టొద్దు కాబట్టి దుష్టుడు అనేక విధాలు వాడు దాన్ని వాడు ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తుంటాడు వాడు కాబట్టి వాటి అన్నిటి మీద మనం విజయం పొందాలా ఎందుకంటే దేవుడు సీక్రెట్స్ దేవుడు మనకు ఓపెన్ చేసింది కదా సైతన్ శక్తుల మీద ఎట్లా విజయం పొందాలా ఎట్లా వాడి మీద విజయం పొందాలా దుషశక్తులతో ఏ రీతిగా సంభాషించాలా అనే విషయాలు ఆయన ఎన్నో విషయాలు ప్రభు మనకు ఆ రీతిగా చేసింది కానీ వాటి నుంచి మనము విజయం పొందాలా ఆ అధికారం చూడండి మనం ఒప్పుకునేది నిశ్చలం మీద ప్రతి క్షణం మనం పట్టుకోవాలా ప్రతి దశలో మనం జాగ్రత్తగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఎందుకంటే వాడు మన మనకు ఆకలిని మనం చూస్తాం కదా మన ప్రభు గురించి మనం ధ్యానించినప్పుడు మత్తైసు వార్త నాలుగు అధ్యాయంలో ఆయన ఆయన ఆయన ఆకలి కొన్నప్పుడు ఏం జరిగిందనే విషయం మనం చూస్తున్నాం ఆయన ఆకలి వాడు ఏ రీతిగా డైవర్ట్ చేస్తుడు అంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు అంటే ఆయన దృష్టిని మళ్ళిస్తుండడు అక్కడ దుష్టుడు కూడా ఈ శ్రమంలో మన దృష్టి మలిపడని వీలదు మన గురి మన ప్రవే ఉండాలా శ్రమలో అనుభవించినా సరే మనకి ఇవన్నీ తప్పవు వాటి మన దృష్టి మటుకు ప్రభు వైపే చూడాలా పేతుడు చూసినప్పుడు ఆయన సముద్ర తీరాన ఆ సముద్రం మీద ఆయన నడిచిపోతున్నప్పుడు ఏం జరిగింది ప్రభా నువ్వే అయితే ప్రభా మీద నడిచి ఎద్దకొచ్చి నాకు అధికారం ఇవ్వమన్నాడు ప్రభు పేతుడు అన్నాడు ప్రభా వచ్చేయమన్నాడు కొంతకాల కొంత దూరం నడిచింది సముద్రం మీద తర్వాత గాలిని తుఫాను చూసి భయపడింది ప్రభుని చూడకుండా ఈ లోకం చూస్తే భయపడింది ఆయన చూడండి కాబట్టి ప్రభువుని చూసేంతసేపు ఆయన నడగలినాడు కాబట్టి మన గురి మన ప్రవ్వే ఆయన చూస్తున్నే మనం ఆయనే మన గురిలాగా పెట్టుకొని మనం ముందుకు పోతూనే ఉండాలి చూడండి అందుకు ప్రతి దశలో మనకు ఆయన తోడుగున్నాడు అనే విషయం అని కూడా మనం అది జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాలా దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రికలో మూడో అధ్యాయం రెండవ శ్రమంలో ఈ శ్రమల వలన ఎవరనో కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ను స్థిరపరచటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన కిమూతిని పంపితిని మేము మీ అద్దం ఉన్నప్పుడు చూడండి దశలోనికి సంఘానికి పావులు చెప్తున్నాడు ఆ సంఘానికి కూడా శ్రమలు వచ్చినాయి దేవుని బిడలకు శ్రమలు వస్తాయి ఇవన్నీ కానీ ఆ శ్రమంలో ఎవరు కూడా కదిలింపబడద్దు అంట షేక్ అవుతారు అని చెప్తుంది అంటే కదిలింపబడటం అంటే ఖచ్చితంగా షేక్ అవుతారు అంట అది ఏ రీతికైనా రావుతాయి శ్రమ కానీ ఆ శ్రమలకు మనం కదిలింపబడటానికి వీలదు శ్రమను మనం కదిలించాలి కదా శ్రీస్తూ శరీరం ముందు శ్రమ పడిన కనుక అట్టి శ్రమలు మీరు ఆయుధంగా ధరించుకోమన్నది కాబట్టి ఇవన్నీ వేసు ప్రభుకి శ్రమనే మనం ఆయుధంగా ధరించుకోవాలి శ్రమనే మనకు ఆయుధం దాన్ని ఆయుధంగా మలుచుకోవాలా దాన్ని మనం వాడాలా ఎందుకంటే ఆయన శ్రమల నుంచి విజయం పొందిన గొప్ప దేవుడు ఎట్లా విజయం పొందిన కూడా మనకు మనకు దేవుడు చూపించిన బైబుల్లో కాబట్టి ఆ వాక్యాలు మనం మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తూ ఉంటుంది బలపరుస్తూ ఉంటుంది చూడండి ఈ శ్రమలలో ఎవరన్నా కదిలింపబడుతున్నట్లు మిమ్మల్ని స్థిరపరచకును మీ విశ్వాసం విషయం మిమ్మల్ని హెచ్చరించకును కాబట్టి విశ్వాసం పోతుంది అందుకే ప్రతి ప్రభు మనతో మాట్లాడుతుంటుంది ఈ లాగ్నంలో ప్రభు మనకి ఎన్నో విషయాలు బయలుపరిచిన అన్నధారం ఒక్కొక్కరి ఒక రీతిగా అవన్నీ బయలుపరచబడుతుంది ఒకరి నుంచి ఒకరు ఆ రీతిగా దేవుని వాక్యం ప్రకటిస్తుంది ఎంతగా బలం మనం పొందుకుంటున్నాం చూడండి ఒక దశలో అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఈ అటాచ్మెంట్ ఏం లేకుండా డైరెక్ట్ దేవుని సేవకి వెళ్ళిపోవాలా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోలే దేవుని వాక్యాన్ని ప్రకటించాలా సాధ్యమైతే ఈ లోకాన్ని ఒక్క రోజులో మార్చాలా అనే ఆశ వస్తూ ఉంటుంది ఆ వాక్యలు విన్నప్పుడల్లా చూడండి మన విశ్వాసము అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ ఈ లోకము చూడండి ఆయన వాక్యం వింటే మనకి ఎక్కలేని ఉద్యీవం వస్తుంది ఎక్కర్లేని బలం వస్తుంది నువ్వు ఎంత దుఃఖంలోనూ కానీ ఆయన వాక్యం వింటే నువ్వు బలపరచబడతా ఉంటావు ఎందుకంటే ఆయన వాక్యంలో జీవం ఉంది కాబట్టి మనం దేని విషయంలో కూడా మనం ఎందుకు ఏ రీతిగా అనేది మనం అవన్నీ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు కాబట్టి ఆయన కృపం మనకు మన ప్రణి మనకు ముందు దేవుడు పెట్టిండు అవి ఎదురు చూస్తుంది అవి వెయిటింగ్లో ఉన్ని నువ్వు చేయాలా అవన్నీ పోయి మనం మన ధైర్యంగా మనం ముందుకు పోవాలా దేని విషయంలో కూడా అందుకే అడుగు ఆయన బిడల్ని నడిపిస్తూ ఉంటాడు చూడండి ఆ రీతి మనం ఉండాల మన మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ కూడా నీరు చాపాడద్దు అన్నట్టు ధైర్యంగా మనం ముందుకు పోవాలా ఇవన్నీ మనం తప్పు ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి తెలుసు కదా మనకి శ్రమలో ఎంతగా శ్రమలు అనిపిస్తే ఆదరణ మనకు ఉంటుందని మనకు ప్రభు జ్ఞాపకం చేసింది కాబట్టి ఈ శ్రమలో మనకు ఆదరణ ఉంది ఏ శ్రభు మన హృదయంలో ఉన్నాడు ఈ శ్రమ మనకి ఏం చేస్తుంది మనకి లోకంలో చూడండి ఎబ్బుల్ రాసిన పత్రికలు మనం చూస్తాం పన్నెండో అధ్యాయం రెండవ జయంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కన పెట్టు పాపముని విడిచిపెట్టి కాబట్టి ప్రతి భారము అంటే మన ప్రభు గురించి చెప్తున్నక్కడ ప్రతి భారాన్ని సులువుగా చిక్కన పాపము అంటే సులువుగా అది దుష్టుడు ఈ లోకాన్ని చిక్కించుకుంటాడు సులువుగా అంటే వాడు కుయుక్తులు ఎంత భయంకరంగా ఉంటాయో కానీ అవి మనం తెలియని కాదు కానీ విశ్వాసమైన కడత దాన్ని కొనసాగించే వాడని ఏసు వైపు చూచిచూ మన ఎదుట ఉంద ఉంచబడిన పందెముతో పందెములో ఓపికతో పరిగెత్తాల కాబట్టి మన ముందు పందెం ఉంది పరుగు పందెం ఉంది మన ముందు వాడు మనల్ని గెలవలేకుండా వాడు ఎన్నో రకంగా మన అటాక్స్ చేస్తూ ఉంటాడు వాడు అయినా కానీ విజయం అందే కదా ఎందుకంటే వాడు బలం దేవుడు మనకు అధికారం ఇచ్చింది శత్రు బలం మనకు అధికారం ఇచ్చింది కదా ఈ లోకము వాడి ఆదిలో ఉంది కానీ వాడు వాడికంటే పైన అధికారం ప్రభు మనకిచ్చిండు ఈ లోకాన్ని ఏలే అధికారం దేవుడు ఇచ్చిండు మనకు కాబట్టి ఎందుకంటే ఆయన పవర్ మనకి ఇచ్చిండు ఆయన పరిశుధాత్మ అభిషేకం మనకి అందుకే మనం ప్రతి దశలో మనం చేసుకుంటాం రిపిడెన్స్గా దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనకు ఆదరణ ఉంటుంది పరిశుధాత్మ అభిషేకం వల్ల ఉంటే మనకు ఆదరణ ఉంటుంది సమాధానం ఉంటుంది దుఃఖ సాగరంలో ఉన్న పని శ్రమలో ఆయన ఆదరణ మనకు వస్తూ ఉంటుంది అందుకు మనం ఆత్మతో నింపబడాల ప్రతి క్షణం అభిషేకం మనం పొందుకోవాలా మన హృదయంలో నింపుకోవాలా ఏ స్ప్రభ మన హృదయంలో ఉంటే మనకు ఆదరణ ఉంటుంది సమాధానం ఉంటుంది కదా ఎంత శ్రమ వచ్చినా కూడా మనం భయపడం మనం అంత శ్రమలో కానీ ప్రతి దాంట్లో నుంచి దేవుడు ఒకప్పుడు తెలియక చిక్కబడ్డ వాళ్ళం ఎట్ల నుంచి బయటకు రావాలని కానీ దేవుడు చూపించిన వాటి నుంచి మనం బయటకు రావాలని కానీ ఆ వాక్యాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు ప్రతి క్షణం నాకు అవి గ్యాప్ కానీ వస్తూనే వాక్యాలు ఆ క్షణానికి ఆ శ్రమ వచ్చినప్పుడు నాకు తక్కువైన వాక్యం గ్యాప్ కానీ ఉంటుంది నేను ఏదో గొప్ప చెప్తలేను నేను ఆ యాక్సిడెంట్ అయిన ఆ టైంలో కానీ ఆ పై నుంచి పడే టైంలో కానీ క్షడన్గా వచ్చింది నాకు ఆ థాట్ నీ అవయవాలతో మాట్లాడాలని నేను ధైర్యంగా చెప్పగలను నా జీవితంలో జరిగిందని ఆ క్షణం నేను పడినప్పుడు ఏం జరిగింది నాకు నేను ఎట్లా పడానో నాకు తెలియదు పడగా నేను నన్ను లేచి కూర్చోబెట్టిన ఆ క్షణంలో దేవుని ఆత్మ నాడు దేవుని స్వరం ఎంపిస్తుంది నువ్వు అవయవాలతో మాట్లాడు ప్రార్థించు అని ఎమీడియంట్లుగానే నా నా హస్తమడి నోటి మాట రావట్లేదు నా హృదయంలో ప్రార్థన చేస్తున్నా ఆ అవయవాలతోనే మాట్లాడినా ఏసు క్రీస్తువుని కాదవిస్తున్నా పతి మీరు తిరుగు రెస్టర్ కానీ మీరు డిస్టర్బ్ అవ్వడానికి వీలేదు పత్తి అవయవాలతోనే మాట్లాడినా నా బ్రెయిన్తోనే మాట్లాడినా పత్తి దాంతోనే మాట్లాడినా ఎందుకంటే దేవుడు అది బయలుపరిచింది ఆ క్షణం అది మన గ్యాప్ కనుకొచ్చింది కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు మనకు అవన్నీ దుష్టుడు రాని కొన్ని ఆటంకపరుస్తుంటాం ఒక దశలో మనం వాకింగ్ చేస్తాం ఇతరులను బలపరుస్తాం మనం మనకు మనక శ్రమ వచ్చినప్పుడు మనమే కుంగిపోతూ ఉంటాయి కాదు కదా మన వాక్యం చెప్తే ఎంతో మంది బలపడినారు ప్రభులో సంపూర్ణ విశ్వాసం నడిపినారు కానీ అలాంటి శ్రమలో మనకు వచ్చినప్పుడు మనం ఎందుకు ఆ వాక్యం మనకు జ్ఞాపకం రాకపోతుంది అంటే మర్చిపోతున్నామా లేకుంటే జ్ఞాపనకి లేకుండా అందుకే మనం ప్రతి మనం మన ప్రభు మనతో పాటు ఉండడానికి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయన వాక్యమే మనం కాపాడుతుంది కదా ఆయన వాక్యమే మనకు ఆదరణ ఆయన వాక్యమే మనకు కాపాడుతూ ఉంటుంది ప్రత్యక్షం ఎందుకంటే వేసుకో వాక్యం కదా ఆయన వాక్యం మన హృదయం మన హృదయం ఉంటే ఆయన మన హృదయంలో ఉన్నట్టే చూడండి ఆ రీతిగా ఎన్నో ఆ టైంలో వచ్చినప్పుడు కూడా నేను చాలా వేద నుండి ఎన్నో అన్నారు నువ్వు పోకుండా ఉండాల్సింది అది అని చెప్పాను కానీ ఆ టైంలో పోవాల్సి వచ్చింది కదా చూడండి అంత భయంకరమైన ఆ టైంలో అక్కడ కూడా సేమ్ అంతకంటే భయంకరంగా నేను పడిపోయినా రోడ్ మీద నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేనేదో నాకు ఏదో గొప్ప కాదు ఆ టైంలో దేవుని వాక్యాన్ని ఎట్లా మనం వాడుకోవాలా మనకు బయలుపరచబడ్డ సత్యము ఎందుకు మర్చిపోవాలా నీకు ఆ టైంలో ఆ వాక్యమే కదా కాదరణ దేవుడు ముందుగానే సమస్త నేను మీకు ముందుగానే చెప్పానన్నాడు ఏం లోకంలో ఏం జరగబోతున్నావు అని దేవుడు మనకు ముందుగానే చెప్పేసినాం లాక్డౌన్ ఎన్నో విషయాలు చెప్పిండు అవి ఆ టైంకి అమలు పరచుకునే మనం ఏం చేస్తామంటే మర్చిపోతున్నాం మనం మర్చిపోవడానికి వీలేదు మన జ్ఞాపకం చేసుకోవాలా ఆయన మహిమ కొరకు వాటిని మనం వాడాలా ఆయనే సమస్తం చేసే గొప్ప దేవుడు ఆయన చూడండి ఆ టైంలో ఎంత ఇప్పుడు కూడా ఊహించుకుంటే నాకు ఎంతగానో భయం ఆ టైంలో ఏమన్నా అయితే నేను జైలు బాల్ తెచ్చేది ఎంత భయంకరమైన గౌరవం జరిగిపోతుంది కానీ నా ప్రభు నన్ను కాపాడండి నేను ధైర్యంగా చెప్పగలను రోడ్డు మీద పోయి గుద్దుకుంది ఆటు పోయి గుద్దుకుంది రోడ్ మీద కానీ సేమ్ అదే సిచ్యువేషన్ కానీ ఎంత భయంకర పెయిన్ వచ్చింది ఆ టైంలో కూడా నాకు అదే ప్రార్థన జ్ఞాపకంకి వచ్చింది చూడండి ఆ టైంలో తర్వాత ఎక్స్రే తీసిందో అవన్నీ తీసిందో కానీ అన్ని నార్మల్ వచ్చేసింది ఇమ్మిడియా దేవుడు నాకు స్వస్థత ఇచ్చిండు నేను సంపూర్ణంగా నేను నమ్మినాను ఆ స్వస్థత పొందినాను కాబట్టి రెండు కిలోమీటర్స్ దూరంలో మా చేసుకున్న పోగ అలాంటి సిచ్యువేషన్ ఇది ప్రభు కార్యం కదా ప్రభు విడిచిపెడతాడా మనల్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టాడు ఆయన మనకు సహకారిగా ఉన్నాడు మనతో పాటు ఆయన వాక్యము నీ హృదయంలో ఉండాలా ఆయన చెప్పిన పత్తి వాక్యము నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు కదా ఎన్నో కార్యాలు చేసిన ఒక దశలో మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి అనుమానించొద్దు ఎప్పటి పరిస్థితులు కూడా ఇవి ఆయన మైమ కొరికి వచ్చినాయి కదా ఈ శ్రమలైనా నువ్వు నన్ను విడిచిపెట్టవా లేకుంటే నాకు అవిధేత చూపిస్తావా కానీ ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు ప్రతి దశలో కానీ మన ప్రభు వైపు మనం చూడాలా చూడండి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములు నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం ఎదుట కుడి పార్శ్వన మన ప్రభు ఆయన అంతగా తగ్గించుకొని లోకంలోకి వచ్చిండు సమస్తాన్ని జయించి ఆయన సింహాసనం మీద ఆశీనడు కుడి పార్శ్వ ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నాడు అక్కడ వాటన్నిటిని జయించి ఆయన మన ప్రభు ఆయన జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చింది కదా వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టిండు అన్నిటిని అవమానాలు అన్ని భరించింది ఆయన మీద అన్నిటిని సహించిండు ఓదార్చి ఓచుకుంటూ అన్నిటిని జయించి ఆయన విజయం పొంది తండ్రి సింహాసనం పక్కన కుడి పార్శ్వమే ఆయన ఆత్మీయ దశలో మనం అర్థం మన స్థానంలో అక్కడే ఉంటుంది ఆయన పక్కన మన కూర్చొని పెట్టుకుంటాడు మన ఆయనని అంత గొప్ప దేవుడు మనకు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు మనం ఒప్పుకున్నది నిశ్చలంగా అది పట్టుకోవాలా ఈ శ్రమలో ఎవరు కూడా కదిలింపగడానికి వీలేదు ఇంకా రాబోతున్న శ్రమలు భయంకరంగా కానీ ఇది చివరి దశ కదా ఆయన రాకడ టైంలో ఏ దాసుడైతే ఆయన వచ్చేటప్పుడు ఏ పనిలో నిమగ్నం అయిపోతాడో వాడికే బహుమానిస్తాను ఇప్పుడు మనం మనకు బయలుపరచబడిన ప్రతి వాక్యాన్ని అమలు టైం ఇది ఈ టైంలో మనం మటుకు వెనకంజ వేయొద్దు ధైర్యంగా మనం ముందుకు పోవాలా చూడండి హెబుల్ రాసిన పత్రిక పదవ ముప్పై ఐదు విచారంలో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలం గొప్ప బహుమానం కలుగును ఖచ్చితంగా మనకు బహుమానం ఉంటుంది ధైర్యం ధైర్యం ఆఫ్ బోల్డ్నెస్ వాక్యం ధైర్యపు ఆత్మను దేవుడు మనకి ఇచ్చిండు పిరికి ఆత్మ మనకి ఇవ్వలే మనం భయపడడానికి దాసపు ఆత్మను మనం పొందలే దత్తపుత్రుడు ఆత్మను పొంది తండ్రి అబ్బాయిని మనం పిలుస్తారు మన ప్రభుని ఆ ఆత్మ కలిగిన వారు మనమంతా ఆయన ఆత్మ కలిగిన వారం అందుకే పరశుదాత్మ అభిషేకం మనకు అవసరం లేకుంటే మనం అనాథులమే ఆయన పన్నెండు మంది ఈ నూట ఇరవై శిష్యులు ఆయన ఆహారమైన వాళ్ళంతా దుఃఖముఖులుగా ఉంటారు ఇంతకాలం ప్రభు మాతో పాటు నుండి ఇప్పుడు అన్నప్పుడు నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరమే ఆదరణకర్త మీ దగ్గర పంపిస్తాడు పరుశుధాత్మ అభిషేకం ప్రభు తన ఆత్మను మనకు మనకు అనుగ్రించాడు అందుకు మనకు ఆదరణ ఉంటాడు అందుకు మన అనాథులం కాదు మనం ఆయన ఆత్మ మనలో ఉంటే మన అనాదులం కానే కాదు లేకుంటేనే అనాదులం కాబట్టి అందుకు శ్రమలో పోయినప్పుడు అనేకులకి ఎందుకు ఆదరణ ఉండదంటే దుఃఖంలో పోతారంటే సమాధానం లేకుండా నిరీక్షణ లేకుండా ఆదరణ లేకుండా ఎందుకు పోతారంటే దేవుని ఆత్మ ఉండదు కాబట్టి ఆయన ఆత్మ ఉంటే నువ్వు ఎంత శ్రమలో ఉండ పోయినా నీకు ఆదరణ ఉంటుంది సంతోషం సమాధానం ఉంటుంది లోకపు శ్రమన్న నేం చేయగలవు అనే ధైర్యం నీకు వస్తుంది ఎప్పుడో తెలుసా ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడే చూడండి అందుకు మన ధైర్యంగా ఉండాలా చూడండి ఈ లోకంలో మనం ప్రభు కొరికే మనం జీవిస్తున్నాం కదా ఏమైనా కానీ ప్రభు కొరికే చూడండి రోమిల రక్షణ పత్రిక పద్నాలుగు యుద్ధం ఏడు వచ్చినంలో మనలో ఎవడను తన కోసమే బ్రతకడు మన మనం బ్రతుకున్నాం ఈ లోకంలో కానే కాదు ఎవడను తన కోసమే చనిపోడు మన కోసం చూడండి తర్వాత ఏముంది అక్కడ మనము ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాం కాబట్టి మనం బ్రతికైనను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము ఈ లోకంలో మనకి ఏమొచ్చినా సరే ప్రభు కొరకే మనం జీవిస్తున్నాం ఆయన కొరకే ఈ లోకంలో జీవిస్తున్నాం మనం మనకి ఏం పని ఇక్కడ దేవుడు పని కొరకు తీసుకొచ్చి ఈ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది ఆయన అది కంప్లీట్ చేసుకున్నాకనే మనం ఆయన సన్నిధి పోవాల కాబట్టి ఆయన కొరకే మనం జీవిస్తాం ఈ లోకంలో ఇది మనం అర్థం చేసుకోవాలా ప్రభులు నేను క్రీస్తుతో కూడా సీలువై పడి ఉన్నాను జీవించుతున్నది నేం కాదు క్రీస్తు చేస్తే నాలో జీవిస్తున్నాడు కాబట్టి ప్రభు మనలో ఉన్నాడు ఈ లోకపరిశ్రమం మనకి ఏం చేయలేం ధైర్యంగా మనం వెళ్ళిపోవాలా బలపరచబడాలా అలలుయ్య ఎందుకంటే ఆ ప్రయాణం కొరకు మనం సిద్ధమవుతున్నాం ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాం అడిగిగా కాబట్టి మనలో మనం మన కోసం మనం దేవుడు ఒక పని కొరకు ఇచ్చిండు మనకు అన్ని ఇచ్చిండు అది కంప్లీట్ చేసుకోవాలా దాని కొరకు మనకు సంవత్సరం ఇచ్చింది ఆయన చూడండి ఆయన కోసమే మనం జీవిస్తున్నాం చూడండి అందుకు ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయి కదా ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే కానీ ఎందుకు దేవుడు మనలా జ్ఞాపకం చేస్తున్నాంటే మనం మర్చిపోతున్నాం శ్రమలు వచ్చినప్పుడు మనం మర్చిపోతున్నాం ధైర్యం విచ్చిపెడుతున్నాం ఆత్మ ఉండి కూడా మనం పిరికి ఉంటుంది ఎందుకు మనం అర్థం చేసుకోవాలా పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేనా చూడండి శిష్యులు ఆయన పరశుదాత్మ అభిషేకం కాకముందు భయపడల వాళ్ళు ఏ స్ప్రమ అప్పచిప్పటప్పుడు పైన మంది శిష్యులు భయపడి పరిగెత్తుడా లేదా చూడండి ఏమైపోద్దని పరిగెత్తును కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళ మీద పడిందో ధైర్యంగా సువార్త ప్రకటించినారు వాళ్ళు ఈడ్చిండ్రు కొట్టిండ్రు ఏమేమో చేసినారు కానీ ఆ స్పిరిట్ దేవుని ఆత్మ ఎంత ధైర్యం ఇస్తుంది ఆ ధైర్యం ఈరోజు మనకుందా అలాంటి ధైర్యం మనకు ఉందా ఈరోజు మనం మన మనం చూస చూసుకోవాలా ప్రతి క్షణం మనం అలాంటి ఆత్మ మనకు కలిగి వాళ్ళ ఆత్మ నీలో ఉన్న ఆత్మ నా ఉన్న ఆత్మ ఒకటే కదా ఆయన ఆత్మ ఆయన నిన్న నిన్నే ఏకరీతి ఉన్న గొప్ప దేవుడు ఆయన మన ప్రభు కాబట్టి చూడండి ప్రతి దాంట్లో మనకు విజయం ఉంటుంది ఎందుకంటే మనం పోయేదే ఆ మార్గ ఇరుకు మార్గంలో పోతున్నాం మనం మరణానికి ఎదురుగలుగుతున్నాం శ్రమలకు ఎదురు పోతున్నాం శ్రమలు చూసి భయపడి పరిగెత్తిపోతారు కానీ మనం ఎదుర్కొంటున్నాం ఎందుకు తెలుస్తాం అని వెనక గొప్ప సమూహం తీసుకొని పోతున్నాం మనతో పాటు మనం దేవుడు ఆ రీతికి నిలబెట్టింది ఈ లోకంలో మధ్యవర్తిలాగా నిలబెట్టింది మనకి మనకు ఆయన ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది భయపడడానికి వీల్లేదు చూడండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అది పద్దెనిమిదవ వచ్చినప్పుడు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని కాబట్టి ఆయన మన ఎడల ప్రత్యక్షం కాబో ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు అవి చిలర అవి దేనికి పనికిరవంట ఇంత గొప్ప మహిమలో మనం ప్రవేశించబోతున్నాం ఆయన మహిమలో మన ప్రభులో మనం ప్రవేశించబోతున్నాం కదా అని తిరిగి వస్తాం ఈ లోకంలో అప్పుడు ఆయనలో మనం ఉంటాం అప్పటి వరకు అవి ఎన్న తగిన కానీ కావు అంటే వాళ్ళు ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి పౌలు కానీ శిష్యులు కానీ వాళ్ళ అవన్నీ రుచి చూసినారు కదా వాళ్ళ కాలంలో మన కాలంలో బహు విజృంభించి ఉండే కానీ శ్రమలు తేడా కాబట్టి వాటన్నిటి ఎన్న తగిన కావు కాబట్టి మీ మన ధైర్యం విచ్చిపెట్టద్దు ఖచ్చితంగా మన ధైర్యంగా మనం పోవాలా ఎబుల్ రాసిన పత్రిక పాదవార్ద్య ముప్పై ఆ రోజనంలో మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారై మనం నెరవేర్చాలని చిత్తాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చాల ప్రతి దశలో మనకి ఎన్ని శ్రమలున్నా కానీ ఆయన చెప్పిన పని మనం నిర్వహించుకుంటాం మన కాలంలో పౌలంటాడు నేను నేను సంఖ్యలతో బంధింపబడిన కానీ సువార్త బంధింపబడలేదు అన్నాడు అంటే ఆయన ఎంతగా సరసల్లో ఉన్నా కానీ ఆయన సువార్థ చెప్పిన అనేకులకి చూడండి దేవుడు ఎంతగా వాళ్ళు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి దేవుని ఆత్మ ఆయన ఆత్మ ఆ రీతిగా నడిపించింది వాళ్ళని బలపరిచింది క్రమంలో వాటన్నిట్లో ఆదరణ కాబట్టి ఎందుకు మనకు ఆదరణ లేకుండా ఒక దశలో మనకు కుంగిపోతుంటే దేవుని ఆత్మ నీలో లేదేమో పరిశీలించుకో ఆయన ఆత్మతో మనం నింపబడాలా చూడండి పరిశుధాత్మ లేకుండానే కూడా పరిచయం చేస్తే లోకంలో ఆ పౌలు అత్తగే కదా అప్పుడు దేవుని ఆత్మ పొందుకునే పౌలు చెప్పంగానే చూడండి అందుకు పరిచర్యలో మనం ఉండాలంటే సేవలో మనం ముందుకు పోవాలంటే దుష్టశక్తుల మీద విజయం పొందాలంటే అన్నింటికి ఆదరణ కల్పించాలంటే దేవుని ఆత్మలో ఉండాలా ఆదరణ మనకు లేనప్పుడు ఇతరులకు మన ఏ రీతికి ఆదరణ కలిగించగలం ఆదరణకర్త మన హృదయంలో ఉండాలి కదా మన ప్రభు చూడండి అక్కడ చెప్తుండండి చూడండి కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడ ఎబ్లరాశన పత్రిక పదవై ముప్పై ఐదు వాక్యాన్ని ముగిస్తా నేను ముప్పై ఆరో మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందే నిమిత్తం మీకు ఉరిమే అవసరమై ఉన్నది ఓపిక సహనం ఇవన్నీ మనకు అవసరం కదా దేవుని చిత్తా నెరవేర్చాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా వాడు నెరవేర్చనీకుండా వాడు అడ్డగిస్తూ ఉంటాడు వాడు ఏదిగా మన ప్రభువు కూడా వాడు మైండ్ డైవర్ట్ చేసిండు కానీ ఆయన డైవర్ట్ కాలేదు దుష్టుడు కూడా ఈ డైవర్ట్ చేస్తాడు మన బలహీతలు బట్టి వాడు డైవర్ట్ చేస్తాడు కానీ మనం డైవర్ట్ కావడానికి వీలేదు ఎక్కడ బలహీతలు పడనో దాని విజయం పొందాలా వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ముందుకు పోవాలా ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చి వాడికి ఆలస్యం చేయక వచ్చును ఆయన మన ప్రభు రాకట అతి త్వరలో ఉంది కాబట్టి నా ఎదుట నీతి మంత్రులైన వాడు విశ్వాసం మూలంగా జీవించను కానీ అతడు నా వెనుక తీసిన దలా నా ఆత్మకు సంతోషం ఉండదు మన వెనక తీయటానికి వీలేదు విశ్వాసం ఉన్నవాడు నీతి మంత్రుడు మూలంగా జీవిస్తాడు బ్రతకడం వేరే జీవించడం బ్రతికేది విశ్వాసం నాకు బతును కాదు జీవించాల మనం బ్రతికేవాడు బతున ఒకటే చనిపోయిన ఒకటే విశ్వాసం బ్రతుకు మంచిదే కానీ నువ్వు జీవించాలా కదా నువ్వు జీవించాలంటే నువ్వు కదలాలి క్రియ చేయాలా బతుకున్నావు అంటే లోకంలో చాలామంది అట్లనే ఉంటారు కదా బెడ్ మీద ఉంటే కోమలో వేరే బతుకుంటారు పానం ఉంటుంది కానీ అట్లే ఉంటారు ఏం పనులు చేయరు అన్నట్టు అట్లా కాదు జీవించాలా మనం అనేకులు జీవింపజేయాలా విశ్వాసం మూలంగా అంటే ఒక దశ నుంచి ఒక దశ విశ్వాసం ఉంటుంది దేవుడు బ్రతికింపజేసండు మరణం నుంచి దేవుడు బతికించండు మంచిది కానీ నువ్వు జీవించాలా అనే కొరకు విశ్వాసానికి మూలం చూడండి అయితే మనం నశించటకు వెనక దీసిన వారం కాము కానీ ఆత్మను రక్షించటకు సంపాదించ సంపాదించుకుంటకు లేక సంపాదించటకు విశ్వాసం గలవారమే ఉన్నాం కాబట్టి ప్రతి దశలో మన విశ్వాసంలో మనం ముందుకు పోయి ఆయన రాకడ సమీపంలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి దశలో ఉపద్రవాల్లో ఏమి ఇచ్చినా కానీ వాటి అన్నిటి మనం విజయం పొందాలా ఈ లోకపుస్తం వెనకగినవి కావు అని కలుసుకుంటూ ఏమైనా చేయగలరు కాబట్టి ఆ అధికారం ప్రభు మనకి ఇచ్చింది కదా మనం అది వాడుకోవాలా కాబట్టి దుష్టు శక్తులు భయంకరంగా విజృంభించి పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలా చూడండి పేతు రాసిన పత్రిక మొదటి పేతులు ఐదో ఎనిమిదిలో నిర్భరమైన బుద్ధిగాల వారే మెలుకుగా ఉండు కాబట్టి ప్రతి క్షణం నిర్భరమైన బుద్ధిగాల మనం ఉండాలా అయినే బుద్ధి జ్ఞానం మనకు ప్రవ్వే కాబట్టి మెలుకుగా మనం ఉండాలా ఆత్మీయ దశలో మనం మెలుకు కలిగి ఉండాలా మీ విరోధైన అపవాది వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని నియమిదని వెలుగుతితును ఎవరిని పట్టుకున్నామని తిగుతున్నాడు వాడు వాడికి దొరకొద్దు మనం వాడి బారిన పడిన వాళ్ళందరూ మనం ప్రభుత్వంతో నడిపించాలా వాడు గర్జించి సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు వాడు వాడు వెతుకు కాబట్టి లోక మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చడం ఎరిగి విశ్వాసం మందు స్థిరులై వాడిని ఎదిరించడి ఈరోజు క్రైస్తవ సంఘం ఎందుకు ఎదిరించలేకపోతుంది ఎందుకు విజయం పొందదంటే ఎదిరిస్తలేదు రైతాన్ శక్తులు ఎదిరించాలి కదా ఈరోజు ఇచ్చినప్పుడు వాడిని ఎదిరించాలా అని ఎదిరించలేరు ఈరోజు వాడికి లోబడిపోతుంది అందుకు బలహీనం కాబట్టి మనం ఎదిరించాలా దేవుని ఆత్మశక్తి ఆత్మవున ఖడ్గం పర్షదాత్మ అభిషేకం దేవుని వాక్యం ఈ రెండు కలిస్తేనే శత్రుల మీద విజయం ఆత్మ ఉండి వాక్యం లేకపోయినా వాక్యం ఆత్మ లేకపోయినా కష్టమే రెండు కలవాల్సిందే అధికారం పవర్ రెండు కలిస్తే కార్యం జరుగుతుంది కదా ఇది కూడా అంతే కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపవల పత్తి మనం ఎదిరించాలా విశ్వాసం గలవారే స్త్రీలై వాణిని ఎదిరించడి ఎదిరించాలా మనం కాబట్టి ఈ టై ఈ టైంలో మనకి ఎన్నో కొంచెం శ్రమలు ఉంటాయి కొన్ని కష్టాలు బాధలుంటాయి కానీ ఆయన మహిమలకు మనం ప్రవేశించబోతున్నాం చూడండి పేతురాశన ఐదు పదులు ఏముంది తెలుసా తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని లేకు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తానే మిమ్మల్ని సంపులుగా చేసి స్థిరపరిచి బలపరిచను కాబట్టి ఈ శ్రమలు కొంచెం కాలం కానీ చాలా ఎఫెక్టినిగా ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి కానీ ఆయన మహిమ అది మనం జ్ఞాపకం చేసుకోవాల ఆయన మహిమలో ప్రత్యక్షం కాబోతుంది ఆ ఈ లోకపు శ్రమలో ఎన్న తగినవి కావు కానీ ప్రతి శ్రమను జయిస్తూ మనం ముందుకు పోవాలా ఎందుకంటే మన ప్రభు గ ప్రకటన గ్రంథంలో ఆయన జయిస్తూ జయించటకు బయలుదేరిండు తెల్లని గుర్రం మీద మన ప్రభు మనం కూడా అంతే ఆయన ఎంబడించే వాళ్ళం కూడా మనము జయించాలా జయించుటకు మనం బయలుదేరాలా ఈ లోకములో ఉన్న శ్రమలు వీటన్నిటి నుంచి మనుషులకు ఆదరణ కలిగించాలా మనం మనం పొద్దున్న చూసిన వాక్యం ఈ రోజు సంఘంలో ఎందుకు దేవుని బిడ్డలకు ఆదరణ లేదంటే సంఘ క్షేమ అభివృద్ధి లేదు హెచ్చరిక లేదు ఆదరణ అసలే లేదు అందుకే ప్రవచన వరం మీరు కోరుకోండి ప్రభు చెప్పిడు మనకి కాబట్టి క్షేమం లేదు అభివృద్ధి లేదు హెచ్చరించే వాళ్ళు ఆదరణ అసలే లేదు పరిశుధాత్మ అభిషేకం లేదు అందుకు శ్రమలో ఉండబోతుంది మీరు క్రైస్తవ సంఘం వాళ్ళు ఎట్లా స్థిరపరచాలా వాళ్ళు ఎట్లా బలపరచాలా దేవుడు మనకిచ్చిన భారం కాబట్టి మన శక్తికి మించిన ప్రయాణం మనకు సిద్ధమైంది కాబట్టి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోదాం దేని విషయంలో మనం భయపడుకున్న ప్రతి దాంట్లో ప్రభు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేసిండు ఆయన మనల్ని విడిచిపెట్టాడు విడుబడి ఎడబాయినన్నాడు తల్లి తన బిడను మర్చిన నేను విడుబడి ఎడబాయినన్నాడు మన ప్రభు కాబట్టి అలాంటి కృపగలైన దేవుడు మనతో పాటు ఉన్నాడు మనకు సహకారం ఉన్నాడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన రాకడ త్వరగంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా ధైర్యంగా మనం ముందుకోవాలా అనుమానించొద్దు మనకి దేవుడు ఎన్నో విషయాలు చెప్పి ఎట్లా మాట్లాడాలా సమస్యలతోటి దుష్టశక్తులతో ఏ రీతిగా సంభాషించాలా మాట్లాడాలా అవి మన మాట వింటాయి కాబట్టి మన తో మన అవయవాలతో మనం మాట్లాడాలా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిండు అలాంటి అభిషేకం మనకి ఇచ్చిండు కాబట్టి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోదాం అలాంటి కృప దేవుడు మనకు అందరికీ ఈ కుటుంబానికి అనుగరించాలి ప్రార్థన చేస్తాం పరశుదిరగు దేవ మా ప్రియ పరులో తండ్రి మీకే స్థితి పులి స్రోతాలు అర్పించుకుంటున్నాయి అయినా గొప్ప దేవన తండ్రి ప్రతి దశలో ప్రవ మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు బలపరుస్తున్నారనైనా మీ ఆదరణ మాకు అనుగరిస్తున్నారు ప్రతి శ్రమలో కూడా ప్రభ మీరు మాకు విజమిస్తున్నారైనా వాటి నుంచి విడుదల కల్పించే శక్తి మీరు మాకు ఇస్తున్నారు ఓ ప్రవ్వా అయినా మీ కృప లేకుంటే మేము ఈ రీతికి ఉండలేం ప్రవ్వ మీ కృప మా ఎడలు ఉంది ప్రవ్వా నైనా ఈ లోకంలో శ్రమ కడుగునన్నారు మీరు కాబట్టి పత్తి శ్రమను విజయం పొందాలా ప్రవ్వా మోసే ఎర్ర సముద్రం పాయలు చేసండి పత్తి శ్రమ పాయలు కావాల్సిందే ప్రవ్వా ఎందుకంటే మీరు అధికారం ఇచ్చినారు మీ పవర్ రిలీజ్ అవుతుంది మేము వాడినప్పుడు కాబట్టి నేను ముందుకు పోవాలా అనేక గొప్ప కార్యాలు మా కొరకు ఎదురు చూస్తాయి ప్రవ్వా మీరు మా చూపు తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి అవి లెక్కకు మించునే ప్రావ మేము చేయాల్సింది కాబట్టి అది నేను చూస్తూ మేము ముందుకు పోవాలా మీరే మా గురి ప్రవ మిమ్మల్ని చూస్తూ మేము ముందుకు వెళ్ళిపోవాలా పని శ్రమలు ఉన్నాయి పని ప్రవ్వ అరణ్య మార్గం ఇది ఈ అరణ్యంలో పాములు తేళ్లు ఉన్నాయి ప్రవ్వ తాపకరమైన ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రవ అయినా కానీ మీరు మాతో పాటు ఉన్నారు మాకు సహకారిగా మాకు శక్తికి మించిన ప్రయాణం ఉంది అనేకున్న ప్రవ్వ మీ రాజ్యంలోకి నేను నడిపించాలా ద్వారా పాలకులాగా మేము ఉండాలా ప్రవ్వ అంటే నడిపించండి ముఖ్యంగా దీపశిస్త కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రవ నైనా ఎస్ఐకే స్తోత్రాలు అర్పించుకోవడమేనా నూతనగా అభిషేకించి నీకు ఒకరు గొప్ప శాసన పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామ ప్రార్థిష్టాం తండ్రి ఆమెన్శీర్వాదం ఇవ్వండి అన్నాస్తున్నారు Amin. Amin. Amin. <inaudible>